అందరికీ ప్రేజలు అండి మరి దేవుని నామానికి మహిమ కడుగును కాక ఈ ఆరాధనలో కూలి వచ్చిన మీ అందరికీ సమాధానం కలుగును కాక మరి ఆరాధనలో కూరొచ్చిన మీ అందరికి శుభాభివందనాలు మరి దినమంతే దేవుడు మనల్ని అందరినీ కాచి తన కృపలు భద్రపరిచి ఒక సాయంకాలం ముందు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ చదిస్తాము మరి ఆయనని స్థుతి చలి ఆయనకి స్థుతి చదిస్తాము మరి శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థిస్తారు తర్వాత సుజాత పాట పడతారు అందరికీ ప్రేజలు సిస్టర్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభు మహాపరిషుద్ధుడా మహోన్నతుడా తండ్రి సర్వాధికారి దేవా నీకే వందనాలు స్తులు స్తోత్రాలు నాయన దయగల తండ్రి నీకే వందనాలుసేయ తండ్రి యొక్క ఈ దినమంతయ్య ప్రభావ మమ్మల్ని కాచి నా తండ్రి సజీవం అన్ని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నాయన యొక్క ప్రార్థన మీటింగ్ లో ప్రభావ జాయిన్ అవటకు మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా పరిశుద్ధ ఆత్మదేవ నీకే వందనాలు నాయన కూడా ప్రభా వాక్య ధ్యానంలో ప్రభా మీరు మాతో ఉండి నాయనా పరిశుద్ధుల నీకే వందనాలు తండ్రి పరిశుద్ధుడా నీకే స్థుతులు స్తోత్రాలను వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి వాక్యం చెప్పే బిడ్డల్లో ప్రభాన్ని ఆత్మతో నింపి ప్రభా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా పాటల ద్వారా మీరు మై పొందండి నాయన మాకు తండ్రి మాలో నీకు అనే ప్రతి ఒక్కటి తీసివేయండి అసయ నీకే వందనాలు చెల్లిస్తున్న జీవితాలను సరిచేయండి పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలైనా ప్రతి ఒక్కరు కూడా ప్రభా జాయిన్ అయ్యేటటుకు నీ కృపద ఇచ్చేయండి ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యం వినాలా ప్రభా బలపడాలా తండ్రి అంత్య దినాల్లో ఉన్న నాయన వేసయ్యా మీరే సహాయం చేయండి నాయన ప్రతి కూడా బలపరిచండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరు ఆకలి కూడా మీరు సరిచేయండి ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్న నాయన నీకే వందనాలు వేసయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు నాయనా ప్రభా తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకై నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందన అనారోగ్యంతో బిడలను ప్రభ నిర్యాపకం చేసుకొని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా స్వస్థత దయచేయండి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి పరిశుద్ధడానికి వందనాలయాన్ని కొరకు వెలిగి భాగ్యాన్ని దయచేయండి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఆరాధన అంతట్లో తోడుని నడిపించమని ఏసయ్య పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజు థ్యాంక్ యూ ఇక మీరు ప్రభు మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము ఏసయా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము ఏసయా మరువలేదు నీదు ప్రేమా విడువలేదయా నీ స్నేహం మరువలేదు నీదు ప్రేమా విడువలేదయా నీ స్నేహం నీవేనా ప్రాణము నీవేనా సర్వము జీవము ఏషయా మార్గం నివే సత్యీవం నివే జీవిటకు ఆ ధారం నిర్గం నివే సత్యం జీవం నివే జీవిటకు ఆధారం నివే యం రాకుండ కాపాడు వాడవు నిను ఆరాధితం అపాయం రాకుండా కాపాడు వాడవు నిన్ను నేను ఆరాధించం మరువలేదు నేను ప్రే ప్రాణము నీవేనా సర్వము నీవేనా జీవమోయేసయ్యా తోడో నీడా నీవే నీ నత్యం నా తోడు నిలిచే చెలిమి నీవే తోడో నీవే నా రుతుకంత నీ కొరకి జీవితును నేను నేను ఆరాధితును రుతుకంతా నీ కొరకి జీవితును నేను నేను ఆరాధితును మరువలీ నీదు ప్రే ీనా సర్వము నీవేనా జీవమూ ఎక్యం నీవే పరిశుద్ధాత్మా ఎల్లవేల నివుడవు నీవే వాక్యం నీవే పరిశుద్ధాత్మా ఎల్లు వే దేవుడవు నీవే విశ్వాసుల ప్రార్థనలు ఆలకించో వాడవు నిన్ను నేను ఆరా నింతు విశ్వాసుల ప్రార్థనలు ఆలకించో నిన్ను నేను ఆరా నింతు నీరు ప్రేమా విడువయా నీస్నేహం మర్వలేో నీజు ప్రేమా విడువయా నీస్నేహం నీవేనా ప్రాణము నీవేనా సర్వము నీవేనా జీవమో ఏ సయ్యా దీ వినా ప్రాణము దీవిన సర్వము దీవిన జీవము ఏ సయ్యా థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ దలాల్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ దలాల్ అందరికీ ఒక నా దయచేసి ఒక మానవి మరి మనకి ఎయిట్ కి ఆరాధన స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే స్టార్టింగ్ ముందు ఎయిట్ కి జాయిన్ అవుతారో వారికి మరి స్టార్టింగ్ ప్రార్థించే ప్రార్థించే అవకాశం పాట పాడే అవకాశం దొరుకుతుందండి మరి ఆసక్తి తొందరగా జాయిన్ కావండి మరి మీకు అవకాశం ఇవ్వబడుతుంది లేట్కి వచ్చిన వరకైతే అవకాశం ఇవ్వలేము ఎందుకంటే ఎవరు స్టార్టింగ్ ముగ్గురు జాయిన్ అయిపోతే మనం అక్కడ స్టార్ట్ చేసేస్తాం ప్రార్థన కాబట్టి దయచేసి ఇక మనవి ఆలోకించని పొందుకు మరి ఎయిట్ కి మరి వాక్యం షేర్ చేసేవారు కూడా దయచేసి ఈ వీడియో పెట్టి షేర్ చేయమని మనవి అండి మరి ఈ రోజు మనకి వాక్యం పంచేవారు మరియు విజయ భాస్కర్ గారు మనకి వాక్యం షేర్ చేస్తారు మీరు వాక్యం షేర్ చేయండి గొప్పదే నమ్మకం ఏంటండ్రి నాకు మీ కలిసి అయా మీ పాదాలు పట్టుకోవటానికి అనుగ్రహించిన యొక్క ఆధిక్యతకే మీ కొందనాలు నేనైతే కేవలం ఆ యోగ్యుని ఆ పాత్రని ఏ విధంగా కూడా యోగ్యుని కాదు కానీ అయ్యా నమ్మకమైన తండ్రి మీ యొక్క కృపను బట్టి మీ యొక్క దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ యొక్క తరుణం అనుగ్రహించిన కృపకై నీకు అందనాలి దేవా మిమ్మల్ని స్థితిస్తున్నాం తండ్రి ఈ సమయం అంతట్లో తండ్రి మీరు మాత్రమే మహింపరచబడాలి మీరు మాత్రమే పరచుకోవడాలి దేవా మీ నామనికి మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి అయ్యా నేను ఎంత అయ్యా నా బ్రతుకున్న స్థితి సమస్తం బోగా ఎరిగిందేడు తండ్రి అయ్యా నేను ఈ విధంగా నిలబడి మాట్లాడటానికి యోగ్యం కాదని మీరు దేవా అయినా మీ దయ్యం బట్టి మీ వైపు చూస్తుండగా అయ్యా మీ మాటలు నా నోట్లో ఉంచండి తండ్రి ఇక్కడ చేరి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలు నా జీవితం మరి ముఖ్యంగా వెలిగించబట్టానికి అయ్యా సంధించబట్టానికి అయ్యా పురి గొల్పగట్టానికి ఆఖరి ఉన్నాం తండ్రి అయ్యా చేసుకొని కరుణించి కృప్ నగ్రించి అయా కట్టుబడే యోగ్యత అయ్యా తిరిగి సమకూర్చబడేటటువంటి ధన్యత అయా ఆజయ జీవితం జీవించేటటువంటి ఆధిక్యత అయ్యా మీలో ఆజయ జీవితం అయా అనుభవించేటటువంటి ఆధిక్యత మా అందరికి మమ్మల్ని మీ పాస్ అనేది లేత్తి కేవలం ఒకటి వారు అని మీ నామాన్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏసు వారి పరిశుద్ధమైన ఆములు బ్రతిమాలి అతను వేడుకొంచి నామ తండ్రి ఆమె ఈరోజు నేను సిద్ధపడలేదు ఏదో పనుల్లో ఉండున్నాను కాకపోతే కొన్ని తలంపులు మీతోటి పంచుకుందామని ఇష్టపడుతున్నాను ఈ రోజు యొక్క మీద మాట్లాడటానికి నేను ఏమాత్రం యోగ్యుని కాదు ఎందుకంటే నేను జయజీవితం జీవించే వాళ్ళలో లేను కాబట్టి నేను ఈ టాపిక్ మీద మాట్లాడటానికి అర్హుణ్ణి కాదు అయినప్పటికీ ప్రభు నన్ను ప్రేరేపిస్తూ వచ్చినాడు కూడా ఏదో ఒక విషయాల్లో ఊటమే ఏదో ఒక విషయాల్లో మన జీవితంలో ఆ ఓడిపోయినటువంటి జీవితాలు జీవించేటటువంటి వారంగా ఉంటున్నా విశ్వాస్ యొక్క జీవితంలో మరి ముఖ్యంగా జయ జీవితం ఆయనదే ఉంది నేను వ్యక్తిగతంగా జయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా నేను ఓడిపోతాను కానీ క్రీస్తునందు ఆయనలోనే మనకి విజయం ఉంది నాతో పాటు అందరూ కూడా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనం చూద్దాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ వచనం అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నింటిలో అత్యధిక విజయము పొందుతున్నాము మనల్ని ప్రేమించిన వాని ద్వారా మామూలు విజయం కాదండి ఇక్కడ రాయబడింది అత్యధికమైనటువంటి విజయం మామూలు విజయం కాదు ఆ విజయం గొప్పదైనటువంటి ఆ గొప్పదైన దానికన్నా అత్యధికమైనటువంటి విజయాన్ని మనం పొందుతాం ఎక్కడి నుంచి పొందుతున్నాము ఈ విజయం అంటే మనను ప్రేమించిన వాని ద్వారా మనం ప్రభు ద్వారా ప్రే ప్రేరే ప్రే ప్రేమించబడినటువంటి బిడ్లు కాబట్టి ఆయనలోనే ఆయన ద్వారానే మన యొక్క జీవితాల్లో విజయం ఉంటుంది అనేకసార్లు నేను కూడా సొంతగా ప్రయత్నం చేసి కొన్ని శోధనలు లేక కొన్ని విషయాల్లో జయజీవితం జీవించడానికి ప్రయత్నం చేశాను కానీ అది నా యొక్క శక్తి కాదు నా యొక్క సామర్థ్యం కాదు నా యొక్క పట్టుదల కాదు నాకున్నటువంటి బైబిల్ పరిజ్ఞానం అంతకంటే కాదు కానీ ఎప్పుడైతే మనము ఆయన ప్రేమలో నిలిచి ఉంటామో జయ జీవితం జీవించే వారంగా ఉంటాం ఈ అంత దినాల్లో వాసుల్ని మోసగించేటటువంటి పరిస్థితులు కలిగి ఉంటున్నాం ఎంతో శోధనకరమైనటువంటి ఈ లోకంలో లేకుండా అందరినీ శత్రువు అనేక విషయాల్లో ఓడిస్తూ వస్తున్నాడు కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో కొంతమంది కుటుంబ జీవితాల్లో కొంతమంది ఉద్యోగ జీవితాల్లో కొంతమంది తమకున్నటువంటి ఆ పరిచర్య జీవితాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో ఓటమిని ఎదుర్కొనే వారంగా ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించకపోతే ప్రభు కొరకు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం అసాధ్యం నేను ప్రభు ప్రభు కొరకు నేను నిలబడుతున్నాను ఆయన కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని అదే సమయంలో ఏదో ఒక మూలన ఏదో ఒక విషయంలో ఓడిపోయేటటువంటి జీవితం కలిగి ఉంటే నా యొక్క పరిశుద్ధత నేను ప్రభువుని ప్రేరేపించ ప్రేమించే విషయంలో కానీ అసమర్థుడిని విఫలమైన వాడిని ఓడిపోయిన వాడిని మనం గ్రహించాలి అన్నిటికంటే ముఖ్యంగా మనము దాబి జీవితంలో చూస్తే ఆయన యొక్క జయ జీవితం యొక్క రహస్యం ఏంటంటే వ్యక్తిగత జీవితంలో ఆయన సాధించినటువంటి విజయాలు ఏమని రాయబడుతుందంటే ఆయన గొర్రెలు కాచుకుంటూ ఆ అరణ్యంలో గొర్రెలను కాచుకునేటటువంటి దినాల్లో ఒకసారి ఎలుగుబంట్ వస్తే దాన్ని చంపివేసినాడు ఒకసారి ఇంకొక మురుగం వస్తే దాన్ని చంపివేసినాడు అనేక రకాలైనటువంటి ఆ యొక్క విజయాలు ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నాయి కాబట్టి బోహాటమైనటువంటి జీవితంలో కూడా జయజీవితం జీవించగలిగినాడు గోలియాతిని చంపకానికి గోలియాతిని చంపడానికి ముందు దావిది యొక్క వ్యక్తిగత జీవితంలో చూస్తే అనేక రకాలైనటువంటి జయ జీవితాలు ఉన్నాయి ఎప్పుడైతే ఆ వ్యక్తి తన యొక్క విశ్వాసి తన యొక్క వ్యక్తిగత జీవితంలో జయజీవితం జీవిస్తాడో ప్రభు తనను బహాటంగా జయ జీవితంలోకి నడిపించేవాడుగా ఉంటాడు అనే రోజు జయ జీవితం జీవించలేకపోవటానికి కారణము తమ వ్యక్తిగత జీవితాల్లో పతనమైనటువంటి స్థితి తమ వ్యక్తిగత జీవితాల్లో ఓడిపోయినటువంటి స్థితి ఆ స్థితి నాలో ఉంది నాతో పాటు వాక్యం వింటున్నటువంటి మీలో కూడా ఉండి ఉండొచ్చు ఇంకెవరిలోనైనా ఉండి ఉండొచ్చు కానీ ఈ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించకపోతే మనం ప్రభువును ప్రేమించిన వారం కాదు ఆయన కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించిన వారం కాదు మనం ప్రభు యొక్క ఆ యొక్క చిత్తంలో కానీ ఆయన యొక్క ప్రణాళికలో కానీ ఉండే వారంగా ఉండము కాబట్టి ఈ యొక్క సాయంత్రం మనం అందరం కూడా హెచ్చరించబడుతున్నాం మేమీ జీవితాలని పరీక్షించుకోవాలి నా జీవితాన్ని పరీక్షించుకోవాలి ఇక్కడ చేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని తమ తమ వ్యక్తిగత జీవితాలని పరీక్షించుకోవాలి ఏ తలంపులు ఏ ఆలోచనలు ఏ ప్రవర్తన ఏ మాట ఏ సంబంధం ఏ రిలేషన్షిప్పు ఏ అలవాటు జీవితం కలిగి ఉన్నాము ఎక్కడ మనము పతనమైనటువంటి స్థితిలో ఉన్నామో దాన్ని మనము గుర్తించి సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బైబిల్లో ముగ్గురు జీవితాల గురించి రాయబడింది చద్రక్ మేషక్ అభిద్గు అనే వారి విషయంలో మాట్లాడితే వారికి ఒక విశ్వాసం ఉంది నమ్మకత్వం ఉంది ఏమనంటే వారికి తమ దేవునితో ప్రభుతో ఏ రకమైనటువంటి సంబంధం బాంధవ్య వాళ్ళు ఆ విషయంలో ఎంతో స్పష్టత కలిగి ఉన్నవారుగా ఉంటున్నారు అంటే ప్రభు యొక్క సన్నిధానాన్ని ప్రభు యొక్క ప్రసన్నతని ఆయన యొక్క ప్రేమలో ఆయనలో నాటబడి ఆయనలో ఉన్నటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఆ యొక్క ఆ బాంధవ్యం ఆనోకు కూడా మనలాంటి స్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కుటుంబం ఉంది భార్య పిల్లలు ఉన్నారు ఆయన కూడా ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధులు ఈహలోక సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో మనం ఏ విధంగా అయితే ఆ కలిగి ఉన్నామో ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కానీ తన జీవితం కూడా ప్రభుతో నడిచినటువంటి అనుభవం చద్రకు మష కబజ్ను గోలు ప్రభువులో నాటబడినటువంటి లేక ప్రభుతో సంబంధం కలిగినటువంటి అనుభవం ఆనవకు ప్రభుతో నడిచినటువంటి అనుభవం కాబట్టి వారి జీవితాల్లో చూస్తే జయ జీవితాన్ని మనం చూస్తున్నాం దావి జీవితంలో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లు ఆయన రహస్య జీవితంలో ప్రభు కొరకు జయ జీవితం జీవించిన వాడుగా కాబట్టి వాహాటంగా అనేక విజయాలకి ప్రభు ఆయన్ని అనుమతిస్తూ వచ్చినాడు నేను ఆ జీవితంలో వ్యక్తిగత జీవితంలో మన రహస్య జీవితంలో ఓడిపోయే వారంగా పతనం చెందిన ఉంటే వ్యక్తిగత జీవితం నుంచి మనము సంఘ జీవితంలో కానీ పరిచర్య జీవితంలో కానీ మనము జయ జీవితం జీవించలేము కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఏళ్ళు మనం చదువుకుంటే మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైనటువంటి విజయం పొందుతున్నాం ఆయన మనల్ని ప్రేమించినాడు ఆ ప్రేమలోను నిలబడి ఉంటే ఆ సంబంధం ప్రభుత్వ ఆ యొక్క రిలేషన్షిప్ ఆ యొక్క అది గట్టిగా ఉంటే నీవు జయ ఉంటావు ఒకటో ఒకరి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై వచనం ఒకసారి చూస్తే ఒకటో ఒక రాసిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై వచనం ఆయనను మన ప్రభు అయిన యేసు మూలముగా మనము జయము మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగా ఖాయం రాయబడింది ఇక్కడ కూడా ఏమైనా రాయబడిందంటే ఆయనను మన ప్రభు అయిన మూలముగా జయ జీవితం వ్యక్తిగతంగా జయ జీవించలేవు అని మరొకసారి రూఢి చేయబడుతుంది ఆయనము వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో జయ జీవించగలవు అదే మొదటి కొరం తెలిపి రాసిన పత్రిక అదే అధ్యాయం పదిహేనో వచనం యాభై నాలుగో వచనంలో చూస్తే విజయ మందు మరణము భృంగివేయబడిను అని రాయబడింది విజయ మందు మరణము భృంగివేయబడిను ఆఖరి లైన్ లో ఏమని రాసిందంటే ఎప్పుడు నెరవేరును ఎప్పుడైతే నీ జీవితంలో జయ జీవితం ఉంటుందో ఆ, ఆ, ఆ, ఆ, ఆ మరణపుమ్ముళ్ళు లేక ఆ మరణపు ఛాయ లేక ఆ మరణపు క్రియ లేక ఆ మరణపు ఉనికి ఏదైతే నీ జీవితంలో ఉందో ఆ ఓటమి ఆ పతనం ఏదైతే ఉందో అది మరణానికి సంబంధించింది అది లింగి వేయబడుద్ది ఎంతవరకైతే మన జీవితంలో విజయ జీవితాన్ని జయ జీవితాన్ని అనుభవించమో మరణం కరమైనటువంటి పొందేటటువంటి లక్షణాలు లేక మరణకరమైనటువంటి విషయాలు మన జీవితాన్ని ఏలుతూ ఉంటాయి మన జీవితంలో ఇంకా మరణకరమైనటువంటి విషయాలు ఏలుతూ ఉన్నాయి అంటే నీవు నేను జయ జీవితం జీవించే స్థితిలో లేను రెండో కొన్ని రాసిన పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు వచనం ద్వారా మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని జ్ఞానం యొక్క సువాసన కనపరుచుతూ ఆయన ఎందు మిమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము ఎంతో గంభీరమైనటువంటి వచనం ఇది దీంట్లో ఏమని రాయబడిందంటే మా ద్వారా ప్రతి స్థలం ముందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచిన నిమిత్తము ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో దేవునికి స్తోత్రము ఇక్కడ కూడా చూస్తే ఆయన ఎందు మనము ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ దేవుడు ఊరేగిస్తున్న ఆయన ఎందు ఈ మూడు వచనాల్లో ఈ మూడు రెఫరెన్సెస్ లో చూస్తే ఒకటో కొరింది పదిహేను యాభై ఏడు ఒకటో కొరింది పదిహేను యాభై నాలుగు రెండో కొరింది రెండో అధ్యాయము పద్నాలుగు వచనంలో చూస్తే వీటన్నింటిలో కూడా ఆయన మూలంగా ఆయన ఎందు ఆయన ద్వారా మనము అత్యధికమైనటువంటి విజయం ఆయనే విజయానికి కారణం ఆయన వెలుపల ఒక విశ్వాసి జయ జీవితం జీవించలేడు ఒకవేళ నీ యొక్క అలవాటు నీ యొక్క తలంపు నీ యొక్క ఆలోచన నీ యొక్క రిలేషన్షిప్ నీ యొక్క మాట నీ యొక్క ప్రవర్తన ఏదైనా కావచ్చు ఎక్కడైతే నీవు ఓడిపోయే జీవితం లేక ఓటమిని అనుభవిస్తూ వస్తున్నావో ఆ విషయాన్ని అధిగమించటానికి నీ శక్తి సామర్థ్యం సరిపోదు నీవెప్పుడైతే ఆయనతో సంబంధం కలిగి ఉంటావో ఎప్పుడు ఆయనలో ఉంటావు ఎప్పుడు ఆయనతో అంటగట్టిపడి లేక ఆయనతో సంబంధం కలిగి ఉంటావు అప్పుడు మాత్రమే ఆయన ఎందు ఉన్నప్పుడే నీవు జయ జీవితం జీవించేవాడుగా ఉంటావు ప్రభువుకు వెలుపలుండి జయ జీవితం జీవించటానికి ఏ విశ్వాసి కూడా ప్రయత్నించకూడదు ఎందుకంటే అది పతనమే కానీ దాని ద్వారా అయ్యా నేను కూడా జయజీవితం జీవించాలని చాలా ప్రయత్నం చేశాను కానీ ఆయన లేకుండా నేను ఆయనకి వెలుపల ప్రభు కొరకు జయ జీవితం జీవించలేను ఎందుకంటే మన జీవ మన జయ జీవితానికి ఆయనే ఉనికి ఆయనే ఆధారం ఆయన ఎందే నీకు నాకు జయ జీవితం అనుగ్రహి అనుగ్రహించబడుతూ కాబట్టి ఈ యొక్క జయ జీవితాన్ని మన జీవితాల్లో అనుభవించుకోవటానికి అనుభవించటానికి నాలుగు ప్రాధాన్యమైనటువంటి ఆ మెట్లు చూద్దాం నాలుగు ప్రధానమైనటువంటి మెట్లు జయ జీవితం జీవించడానికి కావలసినటువంటి నాలుగు ప్రధానమైనటువంటి మెట్లు ఒకటి సబ్మిషన్ టు గాడ్ దేవునికి నన్ను నేను మనము సంపూర్ణంగా సమర్పించుకుంటాం సంపూర్ణంగా సమర్పించుకున్నబడేటటువంటి జీవితం మనం అలవర్చుకోవాల అది ఆత్మీయ విషయం కావచ్చు మన శారీరక విషయమే విషయం కావచ్చు మన యొక్క తలంపులు కావచ్చు ఫైనాన్సెస్ కావచ్చు మనకున్నటువంటి సోషల్ రిలేషన్షిప్స్ కావచ్చు వీటిలన్నిటిని కూడా క్రీస్తుకి మనము లోవర్చుకోవాలి సమర్పించుకోవాలి ఈ సమర్పణ అనేది పూర్తిగా జరగాలి ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్షన్ ఇట్ ఈజ్ ఏ కంప్లీట్ పూర్తిగా సంపూర్ణమైనదిగా ఉండాలి సబ్మిషన్ ఒకటి రెండోది రెసిస్ట్ దెవిల్ అపవాదిని ఎదిరించేటటువంటి విషయం అపవాదిని ఎదిరించడే అది మీ ఎదురుండి పాడిపోవును అనే ఒక సీక్రెట్ ప్రభు తన వాక్యంలో మన కొరకు గాయబడి పెట్టినాడు పరిశుద్ధాత్ముడు దాన్ని గ్రంథస్థం చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఎంతవరకైతే నీవు అపవాదిని ఎదిరించువు అధినీతోటి ఉంటుంది ఎప్పుడైతే నువ్వు అపవాదిని ఎదిరిస్తావో అది పారిపోతుంది దాని ఉద్దేశం ఏంటి రెసిస్ ద డివిల్ అంటే ఏంటి దాన్ని ఎదిరించటం అంటే ఏంటి దాన్ని ఎదిరించటం అంటే ఏ శోధనలు ఏ ఏ తలంపులు ఏ ఏ ఆలోచనల ద్వారా శత్రువు జీవితంలోకి రావటానికి ప్రయత్నం చేస్తాడో వాటిని ఎదుర్కోవటం వాటిని నీవు ప్రతిఘటించటం వాటిని నీవు రెసిస్ట్ చేయటం ద్వారా శత్రువుని నీవు రెసిస్ట్ చేసిన అవుతావు శత్రువు సపరేట్ గా వచ్చి నిన్ను శోధించటం కాదది నీకు వచ్చేటటువంటి శోధనలు నీకు వచ్చేటటువంటి ఆలోచనలు నీకు నీ జీవితంలో ఏ రకాలైనటువంటి ఆ తోటి అది వస్తుందో అది వచ్చినప్పుడు నువ్వు దాన్ని గమనించి ఎప్పుడైతే వాటిని నువ్వు ఎదుర్కొంటావో వాటిని ప్రతిఘటిస్తావో అప్పుడు మాత్రమే నీవు ఎప్పుడైతే ఎదురిస్తావో వాటిని అది నీ జీవితంలోకి చేరకుండా వాటిని ప్రతిఘటిస్తావు అప్పుడు మాత్రమే అది శత్రువుని రెసిస్ట్ చేసినటువంటి అనుభవం ఎదురించినటువంటి స్థితి అదే శాతాన్ని ఎదిరించేటటువంటి స్థితి ఇది రెండో స్థితి మూడోది ప్రభువుకి దగ్గర కావటం డ్రా నియర్ టు గాడ్ ప్రభు శత్రు మిషక బద్ నగో జీవితాలలో హానోగు జీవితంలో దావి జీవితంలో విధమైనటువంటి సాంగత్యం ఏ విధమైనటువంటి సహవాసం ఏ విధమైనటువంటి సంబంధం ప్రభుతోటి వాళ్ళు కలిగి ఉన్నారు ఆ సంబంధం లేకుండా ప్రభువుకు వెలుపల మనము జయజీవితం జీవించలేము అయితే ఏ విధంగా ప్రభుకి మనము దగ్గర అవుతాం ఏ విధంగా ప్రభుతోటి మనము సాంగత్యం కలిగి ఉండే వారంగా ఉంటాం ఏ విధంగా ఆయనకి ఆయనలో ఆయనతోటి ఉండేవారంగా ఉంటాం ఏ విధంగా ఆ యొక్క స్థితిని మనం మెరుగుపరుచుకోగలమంటే ఒకటి నీ జీవితంలో ఆరాధన ముఖ్యం మనం అనేక సార్లు ఏం చేస్తామంటే ప్రార్థన ఆరాధన రెండు కలిపేస్తాం ప్రార్థన వేరు ఆరాధన వేరు ప్రార్థన నీకు సంబంధించినటువంటి విషయాలు లేక మనకి సంబంధించినటువంటి విషయాలు లేక పరిచర్యకి సంబంధించినటువంటి విషయాలు ఇంకా ఏదైనా కావచ్చు ఏంటి ప్రభువుని చేయమని కోరతావో అవన్నీ కూడా ప్రార్థన అదంతా కూడా ప్రార్థన సహాయం చేయమని అడుకుంటావు అయ్యా ఈ విషయంలో కృప చూపించమని అయ్యా ఈ విషయంలో సహాయం చేయండి ఇదిగో ఈ విషయంలో నా కృప ఏదైతే నీవు అడుగుతావో అడిగే ఇవన్నీ కూడా ప్రార్థనే కానీ ఆరాధన అనేది ప్రభు ఏదైతే నీ జీవితంలో ఆల్రెడీ చేసినాడో ఏదైతే ప్రభు ద్వారా నువ్వు అనుభవించినావో అది ఆయన నీ జీవితంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదం కావచ్చు భౌతికపరమైన ఆశీర్వాదం కావచ్చు ఆత్మీయమైనటువంటి అవ ఆశీర్వాదాలు కావచ్చు దీవెనలు కావచ్చు ఏదైతే ప్రభు ద్వారా నువ్వు నీ జీవితంలో అనుభవిస్తూ వచ్చినావో ఆయన యొక్క బట్టి ఆయన నీ జీవితంలో ఎంత నమ్మకమైన ఉన్నాడో ఆయన నీ జీవితంలో ఎంత విశ్వాసము కలిగినటువంటి దేవుడుగా విశ్వాసత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడో ఏ విధమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడో ఆయన ప్రేమను ఏ విధంగా అనుభవిస్తూ వచ్చినావో ఆయన గుణగణాలు నీ జీవితంలో ఏ విధంగా నీకు మేలు చేస్తూ వచ్చాయో ఆయన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేస్తూ వచ్చాను ఆయన దీవెనలు నీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం వాటన్నిటిని బట్టి మనము ప్రభువుని స్థుతించి ఆరాధించి అయా మీ ఈ విధంగా చేసినందుకు అందనాలు ఇట్లా చేసినందుకు పొందనాలు అన్నిటికంటే ముఖ్యంగా నిత్యశాపానికి నిత్య నరకానికి పాత్రలమైన మనల్ని ప్రభు తన యొక్క కృప ద్వారా విమోచించి ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా నీ నా పాపాలని క్షమించడానికి ఆయన చెల్లించినటువంటి విలువను బట్టి నువ్వు నేను ప్రభువుని ఆరాధించబద్దులమై ఉంటున్నావు వీటన్నిటిని బట్టి మనం ఎప్పుడైతే స్థుతిస్తామో ఆయనకి థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ అని మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఎప్పుడైతే ఆయన్ని ఆయన్ని హెచ్చిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ వస్తామో ఆయన్ని స్థుతిస్తూ వస్తామో అది ఆరాధన అనేకసార్లు మనము ఆరాధనే ప్రార్థన కలిపేస్తాం లేక ప్రార్థనే ఆరాధన అనుకుంటాం లేక ప్రార్థన ఈ లోకంలో నేను నీవు జీవించి ఉన్నంత వరకు ఆఖరి శ్వాస వరకు నువ్వేదైతే ప్రభువు దగ్గర అడుగుతూ వస్తావో అది ప్రార్థన ప్రార్థన నీవు నీ యొక్క ఆఖరి శ్వాస ప్రార్థన సమాప్తం చేయబడింది ఇక మీద నువ్వు ప్రార్థించావు కానీ నీ జీవితంలో ఈ రోజు నుంచి చేస్తున్నటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది నిత్యత్వంలో కూడా కొనసాగించబడుద్ది ఎందుకంటే ప్రభువును మనము పరలోకంలో యుగా యుగాలు ఆరాధించే వారంగా ఉంటాం ప్రార్థించే వారంగా కాదు ఆరాధించే వారంగా ఉంటాం కాబట్టి వాక్యం ఏమి రాయబడిందంటేగా ఉండటంలో ఆయన సంబంధం కలిగి ఉండటంలో మొదటి భాగం ఏంటంటే వర్షిప్ ఆరాధన తర్వాత ప్రార్థన విజ్ఞాపనలు ప్రార్థన విజ్ఞాపనలు అంటే ప్రార్థన మామూలుగా చేయటం విజ్ఞాపన అంటే ప్రభు దగ్గర వేడుకోవటం మూడోది రోదించటం విజ్ఞాపన రోదన ప్రార్థన విజ్ఞాపన రోదన అయ్యా నీకు విజ్ఞాపన చేస్తున్నాం మామూలుగా ప్రార్థన అడగటం రెండోది విజ్ఞాపన విజ్ఞాపన అంటే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ప్రభుపాస అనేది పెట్టుకొని రాగటం మూడవది రోధించేది ఏడిచి ప్రభు పాస అనేది పట్టుకొని నశించిపోయే ఆత్మల పక్షాన కావచ్చు శత్రువు యొక్క దాడి నుండి సంఘాలని రక్షించబడేటటువంటి నశించిపోయే ఆత్మలు అనేక రకాలైన పరిస్థితులను బట్టి నువ్వు ఎప్పుడైతే భారం కలిగి ఏడ్చి ప్రభు పా సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని గోజాడేవాడుగా ఉంటావో అది రోధించేటటువంటి అనుభవం ప్రార్థనలో ఉన్నటువంటి ఈ మూడు అంశాల్లో మనం అనేకసార్లు కేవలం అడిగే వారంగా ఉంటాం కానీ విజ్ఞాపన చేసే వారంగా ఉండము రోధించే వారంగా ఉండం మనలో చాలా మంది మన కుటుంబ సభ్యుల గురించి ప్రభు ప్రాసలో రోధించే వారంగా లేము కానీ కేవలం ప్రార్థించే వారంగా ఉన్నాం అందుకనే అనేకసార్లు మనం జవాబు పొందలేనటువంటి స్థితి కలిగి ఉంటున్నాం మూడవది డిసైపుల్షిప్ అంటే శిష్యరకం శిష్యరకం అంటే ఆయన మాటని గాయకొని ఆయన చిత్తానుసారంగా జీవించేటటువంటి జీవితాన్ని అలవరుచుకోవటం నా జీవితంలో మొదటిదిగా ఆయనకి సన్నిహంగా ఉండాలంటే మొదట ఆరాధకునుగా ఉండాలి రెండవది ప్రార్థన చేసేవాడుగా ఉండాలి ఆ ప్రార్థనలో కేవలం ప్రార్థన మాత్రమే కాదు విజ్ఞాపన రోదన చేసేవాడుగా ఉండాలి మూడో విషయంలో ఆయన యొక్క శిష్యుడిగా ఉండటానికి ఆ శిష్యరికంలో సంపూర్ణమైనటువంటి విధేయత ఒక శిష్యుడు తన యజమానుడు చెప్పేటటువంటి ప్రతి మాటను కై కొనటానికి ప్రయత్నం చేస్తాడు కానీ శిష్యుడు తన యజమానుడికి పోయి ఐడియాస్ ఇవ్వడు సలహాలు ఇవ్వడు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పడు ఇట్టు చేస్తే బాగుంటుందని తనంతట తాను చెయ్యడు ఏదైనా సరే యజమానుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే సంపూర్ణంగా చేస్తాడు ఆ రకమైనటువంటి విధేయత శిష్యరకం మన జీవితాల్లో ప్రభు కోరుతూ ఉన్నాడు నాలుగో విషయం Cleansing and Purifying ప్యూరిఫైయింగ్ నేనా జీవితంలో ఈ ప్రక్రియ చాలా ప్రాముఖ్యమైంది Cleansing and Purifying ఇది ఒక తరఫీది ఎలాంటి తరఫీదంటే మనము ఈ యొక్క లోకమాలియంలో ఉంటూ జీవిస్తూ వస్తున్నాం కానీ అనేకసార్లు మనము అనేక రకాలైనటువంటి మాలిన్యం అనేక రకాలైనటువంటి అప్యతలో పడిపోయే వారంగా ఉంటాము అంటు అంటు అంటేదిగా ఉంటుంది దాని నుండి మనము ప్రతినిమిత్ ప్రతినిత్యం కూడా ఏం చేయాలండి ప్యూరిఫయింగ్ చేసుకోవాల పరిశుద్ధపరచబడుతూ రావాలి కడగబడుతూ రావాలి ఆయన రక్తంలో ఉదకబడుతూ రావాలి ఆ యొక్క ద్వారా మనము ప్రభువుని ప్రభువుకి దగ్గరగా కాగలం ఆ క్లీనింగ్ అండ్ ప్యూరిఫయింగ్ ఎలా జరుగుద్ది నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యం పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక పరిశుద్ధాత్మ యొక్క జీవితంలో ఉండాలి మొదటిది రెండోది ఆయన యొక్క వాక్యం నీ హృదయంలో స్థిరపరచబడుతూ రావాలి మూడోది ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క తలంపులు నీవు ఎరిగి ఉండేవాడుగా ఉండాలి ప్రభు నీ జీవితంలో ఏదైతే చిత్తం ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నుండి తప్పిపోయేటటువంటి స్థితి లేకుండా చూసుకోవాలి ఈ నాలుగు విషయాలు ఒకటి ప్రభువుకి సమర్పించుకోవటం రెండోది అపవాదిని ఎదిరించడం మూడోది ప్రభుకి ప్రభుతోటి దగ్గరి సంబంధం ప్రభుతోటి సహవాసం కలిగి ఉండేటటువంటి విషయం నాలుగోది పరిశుద్ధ పరచబడేటటువంటి కడుక్కునేటటువంటి ఆ యొక్క ప్రక్రియ ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే మన జీవితంలో అలవరుచుకుంటామో కలిగి ఉంటానికి ప్రయత్నం చేస్తామో జయ జీవితం జీవించేటటువంటి స్థితి ఆ మామూలు జయ జీవితం కాదు ఆయనలో అత్యధికమైనటువంటి విజయం జీవించ విజయం పొందేటటువంటి స్థితి మనం కలిగి ఉంటాం అటు కృప ప్రభు నీకు మాకు మనందరికి కూడా అనుగ్రహించను గాక దేవుని కొందనాలు ప్రార్థిస్తాం నమ్మకం అయితే అంటే రాజా వితబడిన వాక్యమై మీ మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మానవ పరిమితులతో వితబడినటువంటి వాక్యాన్ని పరిషదాత్మ కాపుదల అయా మా అందరి హృదయాల్లో కార్యం జరుగులాగని సహాయం చేయండి తండ్రి లేకపోతే మేము వేషధారులు దేవా ఏదో నా జీవితంలో మా జీవితంలో ఓటమిని పెట్టుకొని ఇతరుల దగ్గర నేను ఒక విశ్వాసిగా చలామణి కావటం అది వేషధారనే దేవా అయ్యా నా మా జీవితాల్లో ఆ జీవితం ఉండకుండా సహాయం చేయండి తండ్రి నమ్మకమైన దేవా వాక్యం సెలవిస్తుంది అయ్యా సున్నం కొట్టిన గోడలు అంటున్నారు దేవా నమ్మకమైన తండ్రి వీళ్ళకంటే ఆ చున్నం కొట్టినటువంటి గోడలు ఉన్నటువంటి ఆ యొక్క గోడల్లాగా ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకమైన తండ్రి వేషధారుల కంటే ఆయా వ్యభిచారులను దొంగలను అయా హంతకులను మీరు అయా మెచ్చుకున్నారు తండ్రి నా మా జీవితాల్లో ఆ యొక్క జీవితం ఉండకుండా శత్రువు వేషధారణ జీవితం మా జీవితాల్లో తీసుకురాకుండా కృపణ అనుగ్రహించండి ఆ నాలుగు స్టెప్స్ ఆ నాలుగు అయా మెట్లు నా మా జీవితాల్లో అనుభవించుకోవటానికి కృపను అనుగ్రహించండి నా శక్తితోటి మా శక్తితోటి మా బలంతో మేము చేయలేం దేవా మీ కృపను కోరుకుంటున్నాం ప్రశుద్ధాత్మ యొక్క నడుపుదలు కోరుకుంటున్నాం తండ్రి మీరు సమస్తమును బాగా చేసే దేవుడు కాద్దేవా అయా మమ్మల్ందరినీ మీ చేతుల్లో వెళుతున్నాం తండ్రి మీ చేతుల్లో ఏది చెడిపోద్వా మీ చేతుల్లో ఏది పాడైపోద్ది తండ్రి మీ చేతుల్లో ఏది నాశనం కాద్దేవా అయా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నమ్మకమైన దేవా అనేకులకు వెలుగ్గా ఉంటానికి అనేకులను ప్రభు పాకి నడిపించే వారంగా ఉంటానికి అయ్యా మీరు మా జీవితంలో ఏదైతే తలాంతులు ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చబడటానికి అయ్యా ఇది ఏది తండ్రి కృపణను గ్రహించండి సరి తండ్రి యజమానుడు వాడదగిన పాత్రలుగా తయారు చేయండి దేవా ప్రేములను తండ్రి మహింగలిగిన రాజా మా జీవితాల్లో మీ కృపణను గ్రహించండి తండ్రి అంత ఉన్నాం దేవా ఏర్పరచబడిన వారిని సైతం శత్రువు పెళ్లగిస్తుండగా అయ్యా మీ పాదాలు పట్టుకుంటుండగా అయ్యా మేము జయ జీవితం జీవించాలని కోరుస్తున్నాం తండ్రి అయ్యా మీలో జయ జీవితం జీవించడానికి కృపణ అనుగ్రహించమని అయ్యా కేవలం ఒకటి వాడిని పనికి మాలి వాడిని ఒప్పుకుంటూ మీ వైపు చూస్తూ మీ పాదాలు పొట్టుకుంటూ ఏసు క్రీస్తు వారి పరిషితమైన ఆమెలో బ్రతిమాలి అతమైన వేడుకొంచున్నాం తండ్రి టైం ఉంది కాబట్టి సాక్ష్యం ఉంటే పోవచ్చు చె ఇస్త అందరికి ప్రైజ్లా నేను నేను సాక్షి చెప్పేస్తా చిన్న సాక్ష్యం రెండు రోజుల క్రితము మా అమ్మాయి ఊర్లో మా అమ్మాయి ఫోన్ చేసింది వాళ్ళ ఇంటి పక్కన ఉన్న అబ్బాయికి పది సంవత్సరాల అబ్బాయి ఉంటాడు అబ్బాయికి పాము కరిచింది మా కూతురు వాళ్ళ ఇంటి ముందుగా పాము పోతుందంట ఈ అబ్బాయి ఆ పామును కొట్టబోయి ఆ పాము అడ్డం తిరిగి ఈ పిల్లంటే కాటేసిందంట కాళ్ళు రక్తము మా కారుతుందంట పిల్లడేమో ఇట్లా ఏలబడిపోతున్నాడు అమ్మాయి పిల్లాడు ఇట్లా ఉన్నాడు అమ్మా పాము కరిచింది హాస్పిటల్కి తీసుకు అంబులెన్స్ వచ్చింది తీసుకుమ్మా సుమారుగా పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంటది మా కూతురు రోళ్ళు నుంచి చిట్టికి పోవాలంటే ఇట్లా ఉందమ్మా అంటే నాకు చాలా బాధ అనిపించింది ఆమెకి భర్త లేడు భర్త వదిలేసిండు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఆ స్థితి చూసి నాకు చాలా బాధ అనిపించింది బాబు చిన్నపిల్లాడు ప్రభా ఎట్లుంటదో ఏమో అని ప్రార్థ చేస్తా ఉన్నా ప్రభా బిడ్డకు ఏ ఆని కలగొద్దు ప్రభావ జీవం పోయి తండ్రి స్వస్థపరిచిన ఆయన అని ప్రార్థన చేసిన రాత్రి చేసినా పొద్దున చేసిన దేవుడు ఆ బిడ్డకు ఈ ఆని దేవుడు ఆ ప్రాణాపాయం నుంచి ఆ పాము కాటు నుంచి దేవుడు ఆ బిడ్డకు ఈ ఆని దేవుడు కాపాడి బిడ్డ ప్రాణాన్ని దేవుడు స్వస్థపరిచిండు మంచిగా మధ్యాహ్నం తెల్లారి మధ్యాహ్నానికల్లా ఇంటికి దేవుడు అబ్బాయిని దేవుడు స్వస్థపరిచిండు చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక థ్యాంక్ యూ సిస్టర్ మరి సాక్ష్యాన్ని వెంట దేవునికి మహిమ కలుగుని వాక మరి వాక్యం చేతి వెళ్ళపరిచిన దేవునికి మహిమ కలుగునివాక వాక్యం పరిచిన బాధ్యం దేవుని బ్రదర్ మీరు మన ప్రభుకి పరిశుద్ధులకు దేవుని కృపా సదాకాలం మనందరితో ఉండు కాక ఆమెన్ థాంక్స్ అమ్మ అందరికీ ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ అందరికీ ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ అందరి ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ ద సిస్టర్స్ హి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ గాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ గాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్